ఉద్ఘాతం అంటే ఇంతవరకు చెప్పింది ఏమిటి ఈ పైన చెప్పబోయేదేవి ఎప్పటికప్పటికీ సంగతి అంటూ ఉంటారు ఆ సంగతిని తెలుసుకోవాలి వెళ్ళడం సో ఏమిటంటే ఉపోద్ఘాతము వ్యాహృత్యాత్మన బ్రహ్మణ ఉపాసన ముక్తం బ్రహ్మ యొక్క ఉపాసన చెప్పడం బ్రహ్మ అంటే పరమేశ్వరు అనే యొక్క ఉపాసన చెప్పడం అయినది ఇటు పరమేశ్వరు ఏ విధంగా చెప్పారు వ్యాహృతి రూపంగా ఉన్నటువంటి బ్రహ్మ యొక్క ఉపాసన మహ ఇది బ్రహ్మ మహహ వ్యాహృతి రూపంగా ఉంటూ భూ భువహ శువహ అనే మూడు వ్యాహృతులను వ్యాపించి ఉన్నటువంటి ఆ పరంబ్రహ్మ యొక్క ఉపాసన వ్యాహృత్యుపాసన చెప్పడం అయింది భూర్భువస్సు వరిదివా యథాస్ వ్యాహృతయ అనువాగమంతా అదే అనువాగం ఒక్కటే కదా దాని అనువాగం కూడా అదే రెండు అనువాకాలు కలిపి వ్యాహృత్యుపాసన తర్వాత అనంతరం చాంతస్వరూపేణ అంటే ఉపాసన ముక్తమని చేర్చుకోవాలి ఆ తర్వాత ఆ బ్రహ్మ యొక్క ఉపాసనే చెప్ప ఎలా చెప్పారు పాంతస్వరూపేణ పాంతస్వరూపముగా ఆ బ్రహ్మని చెప్పారు పాంక్తస్వరూపముగా అంటే పాంగ్తము ఒకటి తీసుకోండి ఈ పాంతము రూపంగా ప్రకటమైనదే ఆ బ్రహ్మయే ఈ పాంగ్తము యొక్క స్వరూపమేమిటి బ్రహ్మయే పాంక్తస్వరూపేణ బ్రహ్మయువ ప్రతిపాదితం సో పాంతరూపంగా బ్రహ్మని మళ్ళీ బోధించారు ఇదనీ సర్వోపాసనాంగభూత ఓంకార్యోపాసనం విధిత్తే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓంకారము యొక్క ఉపాసనాన్ని విధించబోతున్నారు విధించటం అంటే మ్యాండేటింగ్ సో ఓంకారమును మీరు ఉపాసన చెయ్యండి ఈ విధంగా చాలా మంచిది అని విధించబోతున్నారు ఈ ఓంకారము యొక్క ఉపాసన ఓంకారము యొక్క విశిష్టత ఏమిటి అంటే సర్వ ఉపాసన అంగభూత మీరు ఏ ఉపాసన చేసినా దాంట్లో ఈ ఓంకారము అనే తోక ఉంటుంది అంగము అంటే తోక ఈ తోక లేని అసలు ఏ ఉపాసన లేదు ఈ ప్రపంచం మొత్తం ప్రపంచం అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓ ఆఖరికి క్రిస్టియానిటీలో కూడా ఓం ఏమన్ మనం ముందు పెడితే వాళ్ళు వెనకాల ఇస్లాంలో కూడా ఉంది ఓ అమీన్ ముందు మనం పెడితే వాళ్ళు వెనకాల పెడతా ముందు పెడతారు క్రిస్టియానిటీలో అయితే అంతా ఇంక ఇంటికి వెళ్లే ముందు ఏమన్ అంటాడు ఆయన ఇంకా ఆయన చెప్పేది అంతా అయిపోయిన తర్వాత ఏమన్ అంటే ఓం ఏమన్ ఇస్ ఓం సో ఎనీవే సో ఈ ఓంకార్ ఓంకారము లేని లేదండి తల్లిని తన కొడుకు అమ్మా అని పిలుస్తాడు అమ్మ అంటే ఓమేన్ అండి ఒక ఓంకారం మిస్సింగ్ మినహాయించి అమ్మ అంటే ఓం కలిసి ఓమే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓంకారం అన్ని ఉపాసన వైదిక ఉపాసనలు అన్నీ ఓంకారంతో ఆరంభం అవుతాయి తర్వాత మనం చూస్తాం ఇలాగ కర్మకాండ అంతా ఓంకారంతో ఉంటుంది ఉపాసనంతా ఓంకారం జ్ఞానంలో కూడా ఓంకారం సో సర్వ ఉపాసనలకి అంగముగా ఉంటూ ఉంటుంది ఓంకారం అటువంటి ఓంకారం యొక్క ఉపాసనని బోధించటం కోసం ప్రవర్తిస్తున్నారు శ్రీకృష్ణుడు అంటాడు తస్మాదే తస్మాదమిుదాహృత్య యజ్ఞదాన తపస్క్రియా ప్రవర్తన్ే విధానోక్త సత బ్రహ్మవాదినాం అని పద్ పదిహేడో అధ్యాయంలోనూ ఎక్కడ ఉంది ఇలా పదిహేడు సో అంచేతనే తస్మాదట అంచేతనే బ్రహ్మవాదినం ఉపాసనలు బ్రహ్మవేత్తలు బ్రహ్మాండ వేదస్వరూపము తెలిసిన ఆ వైదికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఉపాసనలన్నీ కూడా ఓమిత్యుదాహృత్య ఓం అని ఆరంభం చేసి యజ్ఞం చేసినా ఓమ్ దానం చేసినా ఓం తపస్సు చేసినా ఓమ్ ఓం లేని ఉపాసనే లేదు సో అన్ని ఉపాసనలు కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి సర్వోపాసనలకు అంగభూతమైనటువంటి ఓంకారం యొక్క ఉపాసనని బోధించడం కోసమని ఈ అనువాకం ఆరంభమవుతోంది తర్వాత పరాపరబ్రహ్మదృష్ట్యా ఉపాస్యమాన ఓంకార శబ్దమాత్రోపి परापरप्राप्ति साधन भवती परापर ब्रह्म प्राप्ति साधन आरब्रह्म अपरब्रह्म रूट है रूस आ रेक असल मुझे इकहार इध ट्रिखी सबजक्ट परब्रह्म अपरब्रह्म इपड़ बंगारमू नैक्ल పరబ్రహ్మ ఇప్పుడు నెక్లెస్ అన్నా అనుకోండి ఇట్ ఈర్టికులర్ నేటెడ్ విత్ గోల్డ్ ఫార్మ్ ఉంటుంది సో ఈ మేనిఫెస్టేషన్ లేనిది నామరూపాలు లేనిది కాబట్టి ఇంద్రియముల చేతను గ్రహించుటకు వీలు కానిది మనస్సు చేత ఊహించుటకు కూడా వీలు కానిది నామరూపాలు లేకపోతే ఇంకా మనస్సు ఊహించలేదు మనస్సు ఊహించాలంటే నామరూపాలు ఉండాలి సో మనసు మనస్సు యొక్క ఊహకు అందనిది కాబట్టి వాక్కు చేత వర్ణించుటకు శక్యము కానిది అయినప్పటికీ యథార్థము ది ఓన్లీ రియల్ థింగ్ దట్ ఈస్ బంగారము మీరు ఆలోచించండి బంగారము అనేదాన్ని మీరు చెప్పలేరు జస్ట్ కాన్షిట్రి బట్ ఇట్ ఈజ్ ద ఓన్లీ రియల్ థింగ్ ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఓన్లీ రియాలిటీ ఇస్ గోల్డ్ రైట్ బట్ వాట్ ఈస్ గోల్డ్ అనే దానికి యూ కెనాట్ గివ్ ఎన్ ఆన్సర్ వై ది టైం యూ అంటే యూ వాట్ ఈస్ గోల్డ్ అంటే మీరు కెమిస్ట్రీ తరఫు నుంచి చెప్పకూడదు ఆభరణ ప్రపంచ దృష్ట్యా చెప్పాలి మీరు ఎందుకంటే దృష్టాంతము బంగారము ఆభరణాలు అది దృష్టాంతం గోల్డ్ అంటే మళ్ళీ మాలిక్యులర్ structure అటామిక్ స్ట్రక్చరు అది చెప్పద్దు మీరు దట్ యుర్ నాట్ సపోజ్ టు కమింగ్ టు దాట్ ఎందుకంటే దృష్టాంతం ఇస్ లైక్ దాట్ సో ఆభరణాల దృష్ట్యా మీరు చెప్పాలంటే మనస్సు నామరూపాలని జోడిస్తే చక్కగా తెలుసుకుంటుంది నెక్లెస్ గోల్డ్ నెక్లెస్ అన్నారనుకోండి బస్ నో ప్రాబ్లమ్ బట్ యు టెల్ మీ వాట్ ఈస్ గోల్డ్ బిస్కెట్ అంటే నామరూపాలు కాయిన్ అంటే నామరూపాలు కెనాడియన్ ఏదో అంటారు దాన్ని నామరూపాలు ఇట్ ఈస్ ఆల్ నామరూపాలు ఆర్నమెంటు గోల్డ్ నామరూపాలు ఆర్నమెంటు గోల్డ్ అంటే ఇట్ ఈస్ నామరూపాలు కాపర్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ రీసెంట్ ప్యూర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డ్ కాయిన్ నామరూపాలు నామరూపాలు లేకుండా వాట్ ఈజ్ గోల్డ్ యూ జస్ట్ కాంటాక్ట్ గోల్డ్ని ఎలా చెప్పొచ్చు అంటే గోల్డ్ ఈజ్ దాట్ విచ్ అపియర్స్ యాజ్ ఆర్నమెంట్స్ అని కదా కాబట్టి నామరూపాలను స్వీకరించి నామరూపములకు అతీతమైన తత్వాన్ని నామరూపాలని స్వీకరిస్తున్నంతసేపు దాని పేరు అపార నామరూపలు గల అతీతమైన తత్వానికి పార అని పేరు ఇప్పుడు దీన్ని పరబ్రహ్మ ఆత్మ చైతన్య విషయంలో మీరు వర్తింపజేయాలి ఎలా అంటే జగద్రూపంగా బ్రహ్మాండ రూపంగా ప్రకటమైనది ఏ అంటే పృథివీ వాయువు అగ్ని నీరు ఆకాశం ఇవన్నీ నామరూపాలు కదండి తర్వాత వాయు ఈ ప్రాణశక్తి పాంతము ఎన్ని పాంగ్తాలు వచ్చేయండి ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మయందు ఆ పరబ్రహ్మ నామరూపములుగా ప్రకటమైన పోయో అవి సో సో మెనీ పాంగ్తాస్ వీ హాక్ అబౌట్ సో ఇదంతా అపరబ్రహ్మ అంటే దీనే విశ్వరూపము అని అదే అపరబ్రహ్మ కానీ ఏ అఖండ సత్త కలదో సత్ చిత్ ఈ అపరబ్రహ్మ తీతమైనది అశబ్దమ స్పర్శమ రూపమవ్యయం తథారసం నిత్యమగంధవ సో శబ్ద రూప రసస్పర్శ గంధములు లేనిది కాబట్టి మన ఇంద్రియములకు గోచరము కానిది కాబట్టి మనస్సు చేత ఊహింప శక్తిము కానిది నామరూపములు లేనిది కాబట్టి వాక్కునకు అందనిది అయితే ఇవేమీ అందంటే ఇంకా అటువంటిది ఏమీ లేదు అన్నాడానికి వీలు లేనిది ఎందుకంటే అదే లేకపోతే ఇవేమీ ఉండవు ఆ బంగారమే లేకపోతే అసలు ఈ ఆభరణాలు కాబట్టి లేదు అనడానికి వీలు లేని వెరీ పొటెంట్లీ రియల్ అండ్ ఇట్ హ్యాపెన్స్ టు బి యువర్ ఓన్ యువర్ ఓన్ స్వరూప ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ యూ టెల్ మీ వాట్ ఆర్ యూ అని అనుకోండి వాట్ ఆన్సర్ యూ కెన్ గివ్ యూ కెన్ ఓన్లీ సే ఐ ఆమ్ యు కెనాట్ సే ఎనీథింగ్ అదర్ దాన్ ఏ అంతకంటే అదర్ దాన్ దట్టు మీరు ఏది చెప్పినా అది సూపర్ ఇంపోజిషన్ అయిపోతుంది ఇంకో దాన్ని చూపించి దాన్ని పట్టుకొచ్చి దీనికి తగిలించినట్టు I am Mr. Subhara, no, no, you are adding a name to I am. Name is not I am. Name is not I am. I am a professor, no, no, you are adding a status to I am. I am a husband, no, no, you are adding a role to I am. You cannot add anything to I am. And uh, I am, what happened to it, I am no professional, I am no professional. ర్సన్ యూర్ నో వాట్ హియర్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఆలోచించండి వాట్ వర్ యూ బిఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పటి నుంచి హండ్రెడ్ ఇయర్స్ పూర్వం వాట్ వర్ యూ యువ్ నో ఆన్సర్ ఒక ఆయన ఉన్నాడు ఐ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఓ సో నాన్ ఎగ్జిస్టెన్స్ నా ముందుకు వచ్చి ఎక్సెప్ట్ చేస్తుంది సార్ ఇస్ ఇట్ పాసిబుల్ క్యాన్ అని బడి సేదండి ఐ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్ అని అంటే దాని అర్థం ఏంటో తెలిసిన మాకు నాన్నగారు ఉన్నారు తాతగారు ఉన్నారు ముత్తాతగారు ఉన్నారు కానండి అంతగా ఆ పైన ఎవళ్ళు లేరని చెప్పినట్టుండే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేడనుకోండి విల్ బీ టుడే యు యూ కెనాట్ బి హియర్ అండి ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ హియర్ షోస్ దట్ ఏ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వస్తే సిమిలర్లీ నౌ యు ఆర్ హియర్ దట్ మీన్స్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఆల్సో యూ వర్ so what did i have a as if can never come to existence suddenly therefore 100 years before you were there if you were not there 100 years before you cannot come before me and tell i was not there 100 years before an existence cannot come on its self an existence which idgo nenu an cheppagalugutunnandi so you were there what were you you cannot say you can only say this much you are there and you are a conscious being more than that you are not act skull anything you know that you exist right you know that you exist i know that i am a rich man riches are added to are, are an addition don't add anything mee swaroopa have to japa mee swaroopa have to japa lante i know that i am Do you exist? Yes, of course I exist. How, how do you know? Oh, come on, I know that I exist. I need not prove it to you. I know that I exist. In fact, everything else is proved by me. I am not proved by anything else. I know I exist. Therefore, atma swarupani gurinchi miru negative ga ne chapagal utara positive ga chapaleru positive ga iramitha ga chapaleru anta matran cheta అది లేదు అని చెప్పడానికి లేదు బికాస్ ఉన్నది అదొక్కటే అది హ్యాపన్స్ టు బి యువర్ ఓన్ స్వరూప దానికి పర ద ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ అబ్సల్యూట్ విచ్ ఈస్ నాట్ క్యారెక్టరైజ్డ్ బై ఎనీ లిమిటేషన్స్ అండ్ విచ్ ఈస్ ఎమిటెట్ స్వయం ప్రకాశ చైతన్యము అది దట్ ఈస్ ది పరం ఆ స్వయం ప్రకాశ చైతన్యమునందు భాషించే బ్రహ్మాండము అపరబ్రహ్మ ఆ బ్రహ్మాండ రూపంగా భాషించిన ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడే ఒక అవతార రూపంగా వచ్చాడు అవతారం ఈ రూపంగా ఉన్నది ఎంత అపరబ్రహ్మ ఒక రూపం ఒక ఉపాసనా రూపము గణపతి శంకరుడు ఇవన్నీ అపర బ్రహ్మ ఎవ్రీథింగ్ ఇస్ అపరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ సగుణ సాకార అపర బ్రహ్మ సగుణ సాకార అనేది మిథ్యా జ్ఞానదృష్ట్యా మిథ్యా బ్రహ్మాండము సగుణ సాకారము మిథ్య దాని సత్యం ఏమిటి నిర్గుణ నిరాకార పరంబ్రహ్మ ఒకప్పుడు సగుణ సాకారము ఉపాసన కొరకు స్వీకరింపబడుతుంది మిథ్యని తెలిసి స్వీకరింపబడుతుంది ఉపాసన అంటే శాస్త్రీయమైన అధ్యాసకి ఉపాసన అని పేరు అధ్యాస అంటే శోభరింపజేషం చాలగ్రామశనే విష్ణు అనుకో ఏమిటంటే రాయిని పట్టుకుని విష్ణువు అనుకోమంటారంటే అనుకోవాలి కొంతసేపు అలా అలా అనుకో నేను అనుకోను అయితే నీకు ఉపాసన లేదు వీళ్ళు అనుకుంటేనే ఉపాసన లేకపోతే ఉపాసన ఫైవ్ ఫైవ్ సర్వం కల్పితం బ్రహ్మ ఫైవ్ లేదు ఏం ఓకే నీకు ఆ ఉపాసన నీకు కాదు ఫైవ్ అని అనుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడిగే పార్టీ ఉపాసన సో శాస్త్రీయమైన అధ్యాసకి ఉపాసన అని మానవ బుద్ధి దోషము చేత కల్పించబడిన అధ్యాసకి భ్రాంతి తాడును చూసి పావం అనుకుంటాడు భ్రాంతి సాల గ్రామశులను విష్ణు విష్ణువని భావన చేసి ప్రాణం పెడతాడు ఉపవాస సాలగ్రామశలు విష్ణువే అవ్వదు తాడు పాము ఏ అవద్దు బట్ వన్ ఈజ్ బై మిస్టేక్ అనదర్ ఈజ్ బై మ్యాండేక్ దట్ ఈస్ ది డిఫరెన్స్ ఎంత బ్రహ్మసూత్ర భాషల్లో విస్తారంగా చెప్తారు సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా పరబ్రహ్మ అపరబ్రహ్మ ఇప్పుడు మీరు అపరబ్రహ్మను ఉపాసన చేయాలనుకోండి ఓ తోట ఉపాసన చేయాలి ఎందుకంటే సాంసారికములైన భావనలన్నింటితోటి మనస్సు నుండి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఓం అన్నారో వెంటనే మనస్సు సంసారం నుంచి నివృత్తమైపోతుంది అయిపోయి మీరు ఏ సగుణ రూపాన్ని మీరు భావన చేదర్చుకున్నారో దాన్ని అటాచ్ చేసేయాలి ఓం నమ శివాయ అంటూనే మనస్సు సంసారం నుంచి డిసోసియేట్ అయిపోతున్నాడు వెంటనే నమశివాడు అంటే మీకు ఒక కల్పన ఒకటి ఉన్నది కదా ఒక భావన ఆ దాని ఎందు లగ్నం అయిపో ఇది సగుణోపాసన ఓ అని మనస్సుని అమనీ భావం చేసేశారనుకోండి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ నిలిచి ఉంటుంది సో యూ హెల్ప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఈ ట్రైన్ీచ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టుయాలిటీ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ది బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ సో మైండ్ యొక్క పరిధిని దాటడానికి మైండే ఉపయోగించాలండి మీరు సో ఇప్పుడు నా దేహము ఆరు అడుగులు ఉన్నది ఏడు అడుగుల దూరంలో ఒక వస్తువు ఉన్నది ఇప్పుడు ఆ వస్తువుని అందుకోవాలంటే నేనేం చేయాలి ఈ ఆరు అడుగుల దేహమునే సాగదీయాలి అదేవిధంగా మైండ్నే మీరు పవిత్రం చేసి ఓంకారము యొక్క సహకారంతో దాన్ని సాగదీస్తే ఆ మైండ్ విలీనమైపోతుంది దేంట్లో విలీనం అయిపోతుందో అదే పరబ్రహ్మ ఆత్మని సాక్షాత్ ఆత్మరూపేణా భగవాన్ మహర్షి ఆ హృదయ దాన్ని వర్ణన చేయడం కుదరదు వాక్కులతో చెప్పడం కుదరదు ఎతో వాచో నివర్తంతే వాక్కులతో చెప్పడం కుదరదు అని నేను గంటన్నర నుంచి దాని గురించే మాట్లాడుతున్నాను మీరు ఈ రహస్యం గమనించారా ది సీక్రెట్ అఫ్ ఇో అధ్యతనే ఆశ్చర్యం ఉన్నాడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యోశ వక్త వీడు వక్త వీడు ఆశ్చర్యం ఎందుకంటే ఏది వాక్కుగా అన్నదో దాని గురించి వీడు వాగేస్తున్నాడు ఇందాక నుంచి ఆశ్చర్యం ఆశ్చర్యస్య ఓన్లీ వాడు ఆశ్చర్యం అయితే ఆశ్చర్యోస్సు శ్రోత శ్రోత కూడా ఆశ్చర్యమే ఏ ఆ విషయాలు అటువంటి సో పరబ్రహ్మైనా అపరబ్రహ్మైనా ఓంకారమే సాధనము అదే ఆయన సో పరాపర బ్రహ్మదృష్ట్యాహి ఉపాసన ఉపాసమాన మీరు ఓంకారాన్నే పరబ్రహ్మ రూపంగానూ ఉపాసన చేయొచ్చు అపరబ్రహ్మ రూపంగానూ ఉపాసన చేయొచ్చు ఉపాసన చేస్తే అది ఏమైపోతుందో తెలుసిన ఓంకారం ఓంకారరాపర ప్రాప్తి శక్తి సాధనం భవతి మీరు అపరబ్రహ్మ రూపంగా ఉపాసన చేశారనుకోండి మీకు ఆ అపరబ్రహ్మ యొక్క సాక్షాత్కారంగా ఉంటుంది ఆ పరబ్రహ్మ ఎన్ను మీరు విలీనమైపోతారు ఆ పరబ్రహ్మ లోప లోకాన్ని పొందుతారు పుణ్యలోకాన్ని పొందుతారు ఆ పరబ్రహ్మ అనుగ్రహం మీకు లభిస్తుంది అపరబ్రహ్మ ప్రాప్తి సపోజ్ పరబ్రహ్మ రూపంగా ఉపాసన చేశారు ఈ అపరబ్రహ్మ నుంచే ఆ ఎక్కితే పరబ్రహ్మ అవుతుంది తొండ ముదిరి ఓసరవెల్లి అవుతుందండి తొండ వేరు వేరు కాదు రెండు ఒకటే ఒక స్టేజ్లో తొండన్నా ఇంకో స్టేజ్లో అవసరం ఇల్లన్నా అలాగా సో ఈ అపరబ్రహ్మ ఉపాసనే మనశుద్ధి ద్వారా పరబ్రహ్మలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అప్పుడు ఓంకారమే ఓంకారం వదిలిపెట్టదు ఏతదా ఆలంబనం శ్రేష్ఠం ఏతదాలబనం పరం ఏతదలంబనం జ్ఞాత్వా యో యదిచ్చేది తస్య తత్ కఠోపనిషత్తి సో ఎవరికి ఏది కావాలంటే అది కొంతమందికి మాకు ఈ పరబ్రహ్మ వద్దండి బాబు మేము అపరబ్రహ్మతో కాలక్షేపం చేస్తూ ఉంటాం దెర్ ఆర్ పీపుల్ లైక్ నేను ఈ మధ్యన మహా పండితున్న ఒక ఆయన్ని కలిశాను ఆయన నేనే ఆయనేమి క్వశ్చన్ చేసి ఇన్వెస్టిగేట్ ఏం చేయను ఆయన ఏమన్నారంటే నాతోటి నాకు రామాయణం అంటే చాలా ప్రీతి ఈ జీవితం అంతా నేను రామాయణమే పారాయణ చేసుకుంటూ ఆ శ్రీరాముణ్ణే భావన జప రామ మంత్రమే చేసుకుంటూ సో చాలంటారా ఉపనిషత్తులు అవి చదవాలంటారా అని అడిగారు ఐ నో దట్ ఆయన ఇప్పుడు ఆయన ఉపనిషత్తులు ఆయన చదవబట్టే ఒక మనస్సంతృప్తి కోసం నేను అడిగాను అంతే ఆయన హీఈ్ నాట్ గోయింగ్ టు స్టడీ ఉపనిషత్స్ అండ్ సో ఆయన ఈ పక్కనే ఉన్నట్లయితే పోనండి ఇవి కూడా వినండి రామాయణంతో పాటు నుండి పెట్టాం ఇప్పుడు ఆయన ఉపనిషత్తులు వినీది లేదు ఎలా లేదు అంచేత ఆయన మనస్సుకు నచ్చిట్లా నేను చెప్పాను రామాయణంలోనే అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి దాన్ని వచ్చి సందర్భాన్ని బట్టి ఉండాలి సలహా మనం సలహా ఇచ్చేసే వలకి వచ్చేస్తే జీవితంలో అయ్యో నేను కోల్పోయానని బాధపడి ఇట్లా ఉండకూడదు ఒక తృప్తి అతనికి కలగాలి అంటే దట్ ఈస్ ట్రూ అంశం మా మిత్రులు ఒక ఆయన మీద పిల్లి వాటర్ అది కరెక్ట్ కాదు దట్ ఈస్ లాట్ కరెక్ట్ నేను గొడవ విలువలను సలహా ఇవ్వరావు నేను సలహా ప్రేమతోటి ఇస్తాను ప్రేమ ఎలా ఉంటుంది ఒక అందరి మీద ఒక యూనిఫారంగా ఉండదు ప్రేమ ప్రేమ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది చిన్నపిల్లవాడికి నేను ప్రేమతో నీకు ఉపనిషత్తు బోధిస్తానకూడదు చిన్నపిల్లవాడికి చేకలు టిచ్చి పంపించేయాలి వాడు ఆడుకుంటాడు పోయి ఆ స్థాయి విలువ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను సిద్ధాంతంగా పాఠని చెప్తాను కూర్చోండి నాకు చాలా ప్రేమ ఉందంటే అదేమి పద్ధతి కాదు సో ఎక్కడ సందర్భాన్ని పుట్టుకుంటాను ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో అపర బ్రహ్మ నుంచి పరబ్రహ్మలోకి ఆ ఈశ్వరుని అనుగ్రహం చేత అది లభిస్తుంది దాని గురించి మీరు చెత్త చేయనక్కర్లేదు ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ ది ది స్మాల్ లిటిల్ ఈగో హ్యాస్ టు గెట్ రిజాల్వ్డ్ హూస్ డ్యూటీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఈశ్వర్ మరి ఈశ్వరుడు ఎప్పుడు చేస్తాడు యూ సరెండర్ సరెండర్కే అపరబ్రహ్మ ఉపాసన అంటే సో రెండింటికి పరబ్రహ్మ పరబ్రహ్మ రెండింటికి ఓంకారమే సాధనము ఏమంటే శబ్దమాత్రోపి ఏమంట ఓం అంటే ఏంటండి ఎ స్మాల్ సౌండ్ ఎ స్మాల్ సౌండ్ కన్ డూ దిస్ మచ్ యా ఎ స్మాల్ సౌండ్ కన్ డూ దిస్ మచ్ శబ్దమాత్రోపి బీయింగ్ జస్ట్ ఎ సౌండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు అచీవ్ ఆల్ దిస్ ఓం అనే యొక్క మహిమ అటువంటిది కొంతమంది ఈ ఓం చాలక ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు ఓం ఓముని విడిచిపెట్టి అసలు ఏదీ లేదు కేవలం ఓంకారం ఉపాసన అక్కర్లేదు ఓంకారానికి ఏదైనా ఒక ఇతర ఉ మంత్రానికి అంగంగా చేసుకుని మనం ఓంకారాన్ని ఉపాసన చేస్తూ చాలా బాగుంటుంది తర్వాత సహి ఆలంబనం బ్రహ్మణ పరస్యాపరస్యచిమే వీష్ణోహ ఇది ఓంకారము ప్రతీక ప్రతీక రెండు రకాలు ద్రవ్యరూపమైన అంటే కంటితో చూసే ప్రతీక ఇది శబ్ద ప్రతీక చెవితో వినే ప్రతీక శబ్దం కూడా ప్రతీక అవుతుంది ఇప్పుడు ఒక పర్టికులర్ శబ్దం చేస్తే అందరూ లేచి నిలబడాలి ఇంకో శబ్దం చేస్తే కూర్చోవాలి అప్పుడు ప్రతీక అయిందా లేదా ఇలా ఒక గంట ఒక గంట కొడతారు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు మాస్టర్ వచ్చి టంగతారు కొద్దిగా అందరూ నో మూసుకుంటుంటారు అంటే ఆ సౌండ్ ఇట్ ఈస్ ఏ ప్రతీక ఫర్ ఎ పర్టికులర్ పర్టికులర్ టైప్ ఆఫ్ యాక్ష్ సో శబ్ద ప్రతీక కొంతమంది ఏం చేయాలి స్వామి పూజ స్వామిజీ కొంచెం క్రిటిసైజ్ చేస్తారు ఇష్యూ దగ్గర ఎలాగంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓముని ఇలా బొమ్మ కింద గీసేదానికి పూజ అది శాస్త్రీయం కాదు శాస్త్రీయంగా ఉండాలి చేసేది ఏదో శాస్త్ర విధానంగా ఉండాలి శాస్త్రీయంగా ఉండకపోతే దోషమే ఒక సో ఓముని బొమ్మ కింద గీసిపెట్టుకోండి తప్ప ఏం పూజ చేయాలంటే ప్రతీక పూజ చేయాలంటే మీరు శాలగ్రామ శని తీసుకోవాలి అర్ఘ్యం బాధ్యం ఇవ్వాలంటే లేదా మీరు మనస్సులో మానసిక పూజ చేయాలనుకోండి అప్పుడు మనస్సులో ఓం అనే శబ్దాన్ని భావన చేసి మీరేమో అపర బ్రహ్మ ఉపాసన చేయవచ్చు శబ్దప్రతీక రూప ప్రతీక కాదు ఓం అని దానికి అర్ఘ్యం బాధ్యం అన్ని ఇచ్చేస్తూ ఉండడం కుదరదు ఎందుకంటే అది శబ్దప్రతీక కానీ రూప ప్రతీక కాదు రూప ప్రతీక అంటే ద్రవ్యాత్మకమైన ప్రతీకకి ప్రతీక అంటే సింబల్ దానికి ఈ షోడశోపచార పూజ అది ఉంటుంది అదే మీరు ఓం ఒకటి పెట్టి దానికి స్టాండ్ ఒకటి పెట్టి దానికి అభిషేకం చేసేస్తానంటే శివలింగానికి అభిషేకం చేయాలి ఓంకారానికి కాదు ఎందుకంటే ఓంకారము రూప ప్రతీకగా ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు ఏ మహర్షులు చెప్పలేదు మేము కొత్తగా మొదలుపెట్టేమో అంటే మరి జన్న యూ హ్యావ్ టు బికమ్ ఐ మహర్షి అండ్ దెన్ యూ హ్యావ్ టు బ్రింగ్ పవర్ ఇన్ టు దట్ ఉపాసన కెన్ యూ డూ దట్ దెన్ గో హెట్ కెన్ డూ No, no, I don't have that kind of an effort and uh, I want to follow the rishi's uh, mantras which are very powerful, already established. Then ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ దెన్ ఐ ఫాలో అకార్డింగ్ టు ది శాసనం అలాగే ఇప్పుడు రోడ్డు road వెళ్ళాలంటే రోడ్ రూల్ ప్రకారం వెళ్ళిపోవడమే నో ఐ డోంట్ వాంట్టు ఫాలో దట్ రోడ్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫాలో దట్ రూల్స్ then what you will do i will make a special road go ahead and do it you can do that it's not a big deal id know america lo kontha mandi private vimanam pettukuntaru private vimanam lo vellostuntaru ibba ee suitcase setting cheyadam check out cheyadam in new sense avutharu ala madam edhi vimanam ala madam edhi rasto duddlo venakkal pettukuntaru akala oka chinna ground lo okati pettukuni dantlo chinna bike plane alagutharu maa naago mitrunu unnadu నా దగ్గరికి వచ్చి నేను బైప్లైన్ ఒకటి మెయింటైన్ చేసుకుందాం అనుకుంటున్నానండి కొనుక్కుందాం అనుకుంటున్నానండి సలహా చెప్పండి ఎందుకో నీకు ఇది వేదాంతం అంటావు ఓ పక్కన మళ్ళీ బైప్లైన్ అంటావు ఎందుకు ఈ బైప్లోనే చేతస్తాం అవి చీప్గా దొరుకుతాయి ఇక్కడ మీరు మారుతీ దాన్ని కొనుక్కున్నట్టే ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు ఏదో డౌన్ పేమెంట్ ఏదో వెయ్యి డాలర్లో ఎంతో ఇస్తే ఓ బైప్లైన్ తీసుకొచ్చి మీ దొడ్లో పెట్టేసిపోతాడు వాడు అతడికి ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్లో పట్టుకుంటూ ఉండాలి కానీ దాని మెయింటెనెన్స్కి చాలా ఖరీదవుతుంది ఓ బైప్లైన్ కొనుక్కోవడం పెద్ద సందర్భమే పెద్ద సమస్యేం కాదు మెయింటెనెన్స్ కాస్ ఎలాట్ మీరు ఫ్లైట్ వెళ్ళినప్పుడల్లా ఆ ఫ్లైట్ కంట్రోల్ దగ్గర రిజిస్టర్ చేసుకుని ఫ్లైట్ పాత వేసి వాళ్ళు ది చార్జ్ ఎలాట్ ఇది కారు ట్యాక్స్ ట్యాక్స్ కట్టినట్టుగా పెట్రోల్ బోల్డ్ బోల్డ్ ఖర్చు సో ఈ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ అదర్వైజ్ విమానం లేవు చాలా సింపుల్ ఎఫ్ఐఆర్ చిన్న ప్రైవేట్ ప్లేన్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అక్కడ సో నేను వద్దని చెప్పాను ఎందుకు ఇది వేస్ట్ అది అలాంటి పని ఏం చేయకు ఆ మిగిలిన డబ్బు ఏమైనా ఉంటే ఏమైనా ఆశ్రమానికి ఇచ్చేసే అని చెప్పారు అండ్ హీ డి హీ హీ సెంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ది ఆశ్రమే ఆశ్రమే గెట్స్ బెనిఫిట్ యూను ఆశ్రమం హ్యాస్ టు ఆల్ ఎనీవే సో కమింగ్ టు ది పాయింట్ సో పరస్య అపరస్య ఆలంబనం ఓంకార రెండింటికి కూడా ఓంకారమే ఆలంబనము ప్రతిమేవో విష్ణు దానికి శంకర్లో ఒక శృతిని కూర్చేస్తున్నారు అందము ఏతేనైవ ఆయతనే వేతి ఇతి శ్రుతే సో మీరు సగుణ సాకార పరమేశ్వరుణ్ణి ఉపాసన చేయదలుచుకున్నా నిర్గుణ నిరాకార పరబ్రహ్మయుణు విలీనం అవ్వాలనుకున్నా మీరు భక్తి చేయాలనుకున్నా జ్ఞానం చేయాలనుకున్నా వన్ కాల్డ్ భక్తి డివోషన్ ది అదర్ ఈజ్ కాల్డ్ విచార మార్గము ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ సో ఇన్ బోత్ కేసెస్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆలంబనము ఆయతనము అంటే ఆలంబనము సపోర్ట్ ఏతేనైవ ఆయతనైనా ఏదైనా దీనితో ఇది అంటే ఓంకారం ఆ ప్రకారం ఏకతరం అన్వేది ఏకతరం అంటే వన్ అమాంగ్ ది టూ తరం అంటే రెండు రెండింటిలో So anya taram అని రెండు ఏమిటంటే సగుణ సాకార పరబ్రహ్మ నిర్గుణ నిరాకార దాన్నే అపర పర మీకు అపర బ్రహ్మోపాసన చేయదలుచుకున్నా పరబ్రహ్మోపాసన చేయదలుచుకున్నా ఓంకారం ఈజ్ ది వాన్ అపరబ్రహ్మ అంటే సగుణ సాకార అంటే అనేక ఆకారాలు ఉండొచ్చు రామ కృష్ణ ఇవన్నీ అపరబ్రహ్మ పరబ్రహ్మ ఈజ్ వాన్ అండ్ దెన్ ఇప్పుడు బ్రహ్మలు ఎన్ని అయ్యాయి రెండు బ్రహ్మలు నో వన్ షుడ్ నాట్ థింక్ లైక్ ద రెండవ ఒకటే ఉంటుంది ఆ ఒకదాని అందే సో ఐఎమ్ ఏ పెర్సన్ ఇన్ ఏ గివన్ సిచ్యువేషన్ ఐ ప్లే ది రోల్ ఫాదర్ ఇప్పుడు ఎంతమంది అయ్యారు అక్కడికి ఎంతోమంది అవ్వలేదు ఒకడే బట్ ఓ పర్టికులర్ రోలు టేకప్ చేసినప్పుడు ఫాదర్ అనబడతాడు ఏ రోలు లేనప్పుడు పెర్సన్ పెర్సన్ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ ఎల్స్ దట్ వీ విల్ సీ దట్ సో ఒక పర్టికులర్ రోల్లో ఉన్నప్పుడు ఫాదర్ ఏ రోలు లేనప్పుడు పెర్సన్ ఆ విధంగానే ఒక సగుణ సాకార రూపంగా ఉన్నప్పుడు అపరబ్రహ్మ నో పర్టికులర్ ఫామ్ అండ్ నేమ్ దెన్ ఇట్ ఈస్ పరబ్రహ్మ వస్తువు ఎన్ని వస్తువులు ఉన్నట్టు ఇప్పుడు ఒక్కటే ఈ ఏకత్వాన్ని విస్మరిస్తే మొత్తం శాస్త్రం అంతా కలుషితం శాస్త్రం ఉపాసన వాల్యూస్ ఎవ్రీథింగ్ గెట్స్ డిస్టర్బ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఆ ఏకత్వ భావనను ఎప్పుడు విస్మరించకూడదు దేవాలయంలోకి వెళ్ళినా ఆ ఏకత్వాన్ని విస్మరించకూడదు ఎందుకంటే దేవాలయాలు అలా తయారయ్యాయి అంటే భ్రమ కలుగుతుంది ఎవటైనా మనం ఏకత్వం ఏకత్వం ఉంటున్నాం ఇక్కడికి వస్తే ఇలా ఉంది ఎవట్రా కలిగి ఇట్లా ఉంటాం సో ఎప్పుడు కూడా ఏకత్వ భావనని విడనాడకూడదు వన్స్ యు లీవ్ ఎ యూనిటీ దెన్ యూఆర్ ఇన్ రాంగ్ పానీవే తర్వాత ఓమితి ఇతి శబ్ద स्वरूप परिच्छेदार्थः परिच्छे ओम स्वपरिच्छेदाथब्दूप ब्रह्म मन साधार यख्या ओम तिब्रह्म ब्रह्म अंत ईश्वर पर सोई परमेश्वर एडी सालग्राम एद परमेश्वर अट्ठे ओम तिब्रह्म శబ్దరూపం ఏది కలదో అదే బ్రహ్మ శబ్దరూపము శబ్దరూపము అంటే అకార ఉకార మకారములు శబ్ద మాత్రమునకు అర్థం ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చిందో ఇతి అనే పదం చేత వచ్చింది ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తుంది ఆ ఇతి వెరీ ఇంపార్టెంట్ ఇతి ఏం చేస్తుందంటే పదమును శబ్దమాత్రానికి కట్టివేస్తుంది అది ఆ ఇతి చేసి పని ఇప్పుడు చూడండి రామ రావణం అహనత్ రాముడు రావణను సంహరించాడు వాక్యం ఉన్నది ఆ వాక్యంలో రామ అనే పదం ఉన్నది ఆ పదాన్ని మనసులో పెట్టుకోండి రామ ఇతి వద వద అంటే చెప్పుము అని అర్థం రామ ఇతి వద రెండు వాక్యాలు ఉన్నాయా ఈ రెండు వాక్యాల్లోనూ రామహ అనే పదానికి అర్థం మారిపోయింది మీరు గమనించారా లేదా రామ రావణం మహనత్ అన్నప్పుడు రామశ్వర రామ అనే పదానికి అర్థమేమిటి శ్రీరాముడు దశరథుని యొక్క కుమారుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద అవతరించిన శ్రీ మహావిష్ణువు ఆయన రాముడు నుండి సంహరించాడు ఆ పురుషుడు రాముడు రామహ ఇది వద ఇప్పుడు రామహ అంటే అర్థం ఏమిటి రకార అకార మకార అకార విసర్గలు అయితే ఏమంటారు మీరు రాముడు దశరథ రాముడు ఇవన్నీ అంటారు అవన్నీ అంటే పొరపాటు ఏమన్నా రామహ అనే చూపుకోవాలి నాలుకని అలాగ తిప్పి ఆ ఆ ముఖ ఉచ్చారణ స్థానాన్ని పిక్చర్లోకి తీసుకొచ్చేసి రామహ అని అనే చూపుకోవాలి కాబట్టి ఆ ఏం చేసిందంటే ఆ పదమును శబ్దస్వరూప మాత్రానికి పరిచ్ఛన్నం చేస్తుంది కట్టి వేస్తుంది ఇటీ చేసి పని అర్థమైందా మీకు అలాగే ఓమితి బ్రహ్మ ఇతి ఉండబట్టి ఓం బ్రహ్మ అంటే అర్థం అంతా మారిపోతుంది ఓమితి బ్రహ్మ అని అండంచేత ఇతి అనేది ఇతి అత శబ్దరూపం బ్రహ్మ అంచేతనే స్వామిజీ అంటారు శబ్దాత్మక ప్రతీక ఇది శబ్ద శబ్దరూపమైన ప్రతీక ఇట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ దాట్ సో ఓం అనేటువంటి ఆ శబ్దరూపమేది కలదో ఆ అదే బ్రహ్మ కాబట్టి ఓం అనగానే మనస్సు ఆటోమేటిక్గా ఆ ఈశ్వర భావనలకి జోడింపబడుతుంది సంసారం నుంచి వియోగ సంసారత ఆలోచన నుంచి విడిపోయి ఈశ్వరుని యొక్క భావనలోకి కలిసిపోతుంది మీరు మీరు ప్రార్థించే ఈశ్వరుడు శ్రీకృష్ణుడు అనుకోండి శ్రీకృష్ణ రూపము శ్రీరాముడు అయితే ఓమ్మనగానే శ్రీరామ రూపము వలన శివుడైనట్లయితే ఓమ్మనగానే శివ రూపము దానికి జోడింపబడుతుంది కాబట్టి ఓం అనేటువంటి శబ్దాని ఓంక అర్థం ఉన్నది అవతీతి ఓం ఇత్యాదులు చాలా అర్థాలు ఉన్నాయి అర్థాలతో సంబంధమే లేకుండా కేవలం శబ్ద మాత్రమునందు బ్రహ్మబుద్ధి దాని ఉపాసన శబ్ద ప్రతీక అదే అన్నారు ఓం ఇది ఇతి శబ్ద స్వరూప పరిచ్ఛేదార్థ స్వరూపము అంటే శబ్దరూపము శబ్దస్వరూపం ఆ శబ్దస్వరూపానికి మాత్రమే దాన్ని కట్టివేసి దానికి అర్థంతో సంబంధమే లేకుండా కేవలము శబ్దంగా మీ ముందు పెట్టడం సో ఓమితి ఏతత్ శబ్దరూపం ఓం అనేటువంటి ఆ శబ్దరూపం ఏది కలదో అకార ఉకార మకారములు ఓం అనే డిఫ్టాంగ్ మకారమనే కన్సనంట్ రెండు కలిసేసి ఒకదాని తర్వాత ఒకటి ఉచ్చరించేయటం సో దాని పేరే ఓ మకారం అనునాశిక ఓం ఓదవతో కంఠ తాలుగు కంఠము తాలుగులు కలిపి ఉచ్చరించేటువంటి శబ్దానికి ఓ ఓ కంఠము తాలుగులు ఆ శబ్దం సౌండ్ అంతే అర్థం అట్లాంటి పెట్ట ఓం అని శబ్ద రూపము అది ఏ పరబ్రహ్మ అని మీరు మనస్సుతో భావన చేయాలి దాన్నే ఉపాసన అంటారు తర్వాత యతహి తీదం సర్వం అంటే వాక్యం అక్కడ ఓమి తీదం సర్వం కాబట్టి ఓం అనే శబ్దరూపము అది పరబ్రహ్మ ఎలా అయిపోతుందని పరమేశ్వరుడు అంటే దట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ నౌ ఓం ఇది ఇదం సర్వం ఓం అనే ఆ శబ్దరూపం ఏది మళ్ళీ ఇతి ఉంది ఇతి ఉన్నంతసేపు ఆ శబ్దరూపమే సో om ఓం అనే శబ్దరూపం ఏదైతే కలదో అది ఈ జగత్తంతా ఇదం సర్వం అది అండి ఓంని పట్టుకుని ఈ జగత్తంతా అంటారు ఏమిటి ఏ సారగ్రామాన్ని పట్టుకుని విష్ణువు అన్నావా లేదా విష్ణు అంటే సర్వ జగద్వ్యాపకుడైన పరమేశ్వరుడు అండి దాన్ని సాలగ్రామమునందు అధ్యారోపణం చేశాం కదా ఎనివే దట్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఓం అనే శబ్దమునందే ఈ జగత్తంతయు నిలిచి ఉన్నది ఓమితి ఇదం సర్వం అదే చెప్తున్నారు ఆయన సర్వం హీ శబ్దస్వరూపం ఓంకారేణ వ్యాప్తం తంకునాశ్రుత్యంతరాత్ ఈ శృతి ముందు వెళ్ళింది సో తధ్యథా శంకునాణం సంతృణ్ణాన్ని పర్ణ సంతృాని పర్ణాని ఎట్సెట్రా సో ఆ శాప్ను తీసుకొచ్చేటువంటి ఆ క్యాపిలరీ ఒక క్యాపిలరీయే ఉంటుంది కానీ అది మొత్తం పర్ణం అంతా కూడా బ్రాంచ్ అవుట్ అయిపోయి ఉంటుంది అదేవిధంగా ఇట్ ఈస్ లైక్ ఏ క్యాపిలరీ సౌండ్ క్యాపిలరీ స్టార్టింగ్ ఫ్రమ్ థ్రోట్ అప్ టు ది లిప్స్ ఓమ్ అనే శబ్దం ఆ శబ్దస్వరూపమునందే వరకు అన్ని అక్షరాలు ఆ శబ్దస్వరూపముందే విడి ఉన్నవి సో ఆవు మా వీటి యొక్క విస్తారమే మొత్తం శబ్దరాశంట కూడా కాబట్టి తద్యథా శంకునాన్ని ఇంతకుముందు మనం చూసాము ఆ చెప్పిన విధంగా మొత్తము శబ్ద ప్రపంచమంతా కూడా ఓంకారము చేత వ్యాపించబడి ఉన్నది కాబట్టిోమి ఇదము సర్వం ఇదం సర్వం అంటే జగత్ అని కాదు శబ్ద ప్రపంచం అంతా కూడా తర్వాత జగత్ వస్తుంది ముందు శబ్ద ప్రపంచాన్ని అంతా తీసుకొస్తాం ముందు నామ ప్రపంచాన్ని తీసుకొస్తే తర్వాత రూప ఆకర్షింపబడుతుంది ముందు నామ నామరూపాలు తప్ప ఇంకేం కాదండి మీరు జగత్ అనుకుంటున్నది ఇందాక మీకు మనం మనవి ఇడ్లీ అంటే ఇట్ ఈజ్ రూపము రూపము అంటే నామము దట్సాల్ అక్కడ ఉండే ధాతువుతో సంబంధమైన మనం నివసించే జగత్తు ధాతువుతో సంబంధమైన ధాతువు అంటే ది మసాలా రియాలిటీ ది రియాలిటీస్ పంచభూతాలు ఆర్ బ్రహ్మ నాట్ వాట్ యుర్ థింకింగ్ వాట్ యుంకింగ్ ఈస్ యువర్ థింకింగ్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ లాంగ్వేజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్ ఫర్దర్ సో ఓంకారము చేతనే ఈ శబ్దస్వరూపమంతా వ్యాపించబడి ఉన్నది ఆ తర్వాత దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ ఏమంటే శబ్ద ప్రపంచమంతా ఓంకారము చేత వ్యాపించబడి ఉన్నది ఎగ్రీడ్ కానీ అర్థప్రపంచం ఇప్పుడు ఘటహ అన్నదహ అంటే ఘకార టకార ఘకార అకార టకార అకార విసర్గం ఘటహ అది కదా శబ్దము ఆ శబ్దం నోట్లో ఉంది అది ఓంకారము చేత వ్యాపించబడింది సరే కానీ అర్థము బయట కొండ బయట వేరే ఉండదు శబ్దం ఎక్కడుందో అర్థం బయట ఉంది ఈ అదే మరి అర్థం బయట లేదు అర్థం కూడా మనస్సును ఘటము ఎక్కడ ఉన్నదండి మీరు వాళ్ళకి ఆలోచించండి రేపు నాకు చెప్పండి ఘటం బయట ఉందా మనస్సులో ఉందా సో ఘటం మనస్సులో ఉంది అని మీరు అనేశారంటే ఓంకారం కూడా మనస్సులోనే ఉంది శబ్దం మనస్సు నుంచే వస్తుందండి కాబట్టి ఓంకారము మనస్సులో ఉన్నటువంటి ఓంకారము మనస్సులో ఉండే ఘటాన్ని వ్యాపిస్తుంది ఇట్ పెరిస్ సమస్య కాదు ఘటం బయట ఉందంటే సమస్య సో విల్ కింగ్స్ ఓం పూర్ణముదం పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం తత్సాపణమూ